సూచే చూచేవారికి కలిమి సుఖమే తోచుగాని ఏచి కావడి మోచేవాడెరుగునా వేగు పక్కెర గుర్రముగంటే పరులకే సింగారము గుక దానికే మోపు గుడ్లకొలది కిక్కిరిసి యధికువాకిటనుండు సిరులెల్లా వెక్కసమై ఆనుకొనవేసటేను ఆతనికి గడాటాడేవానిగంటే కన్నవారికి వేడుక అడుగడుగు ప్రయాసమటువానికి బడినుండు చతురంగ బలములు దొరకును చిడిముడి చింతే ఆతనికి పాములవాని గంటే పడుచులకానందము ఓముచు ప్రాణము బట్టుకుండు నాతడు ఈ మేర శ్రీవెంకటేశనుల కామే భోగించతీరదు ఆతనికే పొద్దును